नमो निषंगिण ये मन वा अं धन संधिच संधि धन अने स्ट्रेट दाने वीर ताकि विंट द నారిని సంధించడం అది సంధించడం అంటే మనకు తెలియజేశాను కదా మీకు అది కాబట్టి నిషంగిని కాబట్టి ఈ ధనుస్సుకి ధనుస్సును సంధించి బాణాలు ప్రయోగించడానికి సిద్ధంగా ఉండేటువంటి వాడు అటువంటి వాడికి నమస్కారం అంటే ఏంటో తెలుసా ఇది ధనుర్బాణాలు పట్టుకుని సిద్ధంగా ఉండాడంటే వదులుతాడని అర్థం ఆ వదిలినప్పుడు సిద్ధంగా ఉండేటువంటి వాడు వదులుతాడు ఊరికే ఎందుకు ఎప్పుడైతే ధనుషెత్తుకొని దాన్ని కట్టాడో ఇంకా వదులుతాడని అర్థం ఆ వదిలేది ఏంటి నేను చేసిన పాప పాప ఫలితం వస్తుంది కానీ నేను గనక పరమాత్మని ప్రార్థించి ఉంటే అలౌకికర్మ గనక దయ గనక దయను వదులుతాడు ఈ పాపం ప్రక్షాళన అవుతుంది సిద్దంగా ఉండాడు రక్షించడానికి ఉపయోగించుకో వినియోగించుకో దాన్ని ఆశీర్వాదంగా పొంది తరించిపో అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం ఇక్కడ కూడా సహమాన అవుతూ ఉన్నాడు నెక్స్ట్ ఇషుధిమతే కాబట్టి ఇషుధి మతే ఇషువహ మనం చూచాం కదా ఏంటి బాణాలు ఇషుధి బాణాలను ధరించుండేటువంటిది అంబులపది అటువంటి అంబులపొది కావలసినవి ఉన్నాయి దగ్గర ఇప్పుడు అంబుల కూడా ధరించిన్నాడు అంటే ఏంటి ఇవే కాకుండా ఇంకా స్టోర్ ఏదైతే ఉన్నాయో సంచిత కర్మలు ఆ ఫలితాలను కూడా వదలడానికి సంసిద్ధంగా ఉన్నాడు అటువంటి వాడికి నమస్కారం పత ఏ నమహ ఇదోటి తస్కరానాం తస్కరాణం పతయ్యమహ అంటే ఇంతకుముందు మనం చూసింది ముసుగు దొంగలు ప్రతి ఒక్కొక్క దాంట్లో ఒక్క వాడు వస్తుంటాడు ఇప్పుడు దొంగలు వెరైటీ చూసుకుంటారని ఇంతకుముందు గుప్త చొరహా ముసుగు దొంగ ఇప్పుడుండేవాడు ఎవడో తెలుసా తస్కరాణం పతయ్యమహ దారి దోపిడి దొంగలకి ప్రభువు ఎందుకని ఈయన కూడా అదే గనక బాగా అర్థం చేసుకోండి దొంగల్ని మార్చాలన్నప్పుడు దొంగల్లో పోవాలి ఫస్ట్ పోయినప్పుడు మనం కూడా దొంగలు అనొచ్చు ఈయన కూడా అక్కడ పోయినాడు కనుక అన్నాము భక్తులు వాడు భక్తులైన తర్వాత వాడు పోతూ ఉన్నాడు అంతకుముందు వాడు దొంగ కావచ్చు తస్కరుడు కావచ్చు ఇప్పుడు తస్కరుడు కాదు వాడు వాడు మస్తిష్కం మారింది అందుకని ఈయన దగ్గరగా వెళ్ళాడు కానీ వాళ్ళ ఉన్నాడు గనక తస్కరా నాం పతమహ దిట్ ఈ రక్షణ కొద్దిగా వీరి దగ్గర కూడా ఉన్నట్టు కనపడుతుంది తస్కరా నాం పతయనమ ఇటు చూసుకుంటే హే పరమశివ ఆ దారిదోపిడి ఎవరైతే చేస్తూ ఉండారో ఆ దొంగలకి నువ్వు నాథుడివి పతయ్యన్నమహ ఓకే కాని తమరి దగ్గర కూడా కొంత ఉందండి ఈ హరించే స్వభావం ఎందుకని తమరు చేసిన దారిదోపిడి ఎవరు చేయలేరు నేనేం చేశానయ్యా వాళ్ళు చేశారు వాళ్ళు దారిదోపిడి చేసి వాళ్ళ ధనాన్ని అపహరించారు అక్కడ బంగారం అపహరించారు ఇక్కడ వస్త్రాలు అపహరించారు మరి తమరుండేది ఎక్కడ తమరు అంతటా ఉండారు కదా అందువల్ల తమరు దారిలో చేరి మా సుఖాన్ని అపహరిస్తే మా శాంతిని అపహరిస్తేవి మనశ్శాంతిని అపహరిస్తేవి ఆ మా ఆత్మ సామ్రాజ్యాన్ని కొల్లగొట్టేసావు కదయ్యా బాబు ఏంది ఇదంతా ఈ దరిద్రం ఇది ఏంటి ఇప్పుడు మేము అనుభవించేదంతా కాబట్టి ఇదంతా కూడా నీ వల్లే పోయింది మాకు అంటే దాని అర్థమేంటో తెలుసా నువ్వే మళ్ళీ మళ్ళీ మాకు ఇవ్వాలి మేం కావాలంటే ప్రార్థన చేస్తాం గానీ నువ్వే రిలీజ్ చేయాలి ఈ యొక్క ఫలం అంతా కూడా నువ్వే రిలీజ్ చేయాలి కాబట్టి తస్కరాణాం పతయన్నమ మాకు తృప్తి లేకుండా చేశావు అందుకని మేము తృప్త భవిష్యామని ఉన్నాం ఎవరికి తీసిపోయి తృప్తిని నీ దగ్గరే ఉంది ఎందుకని మళ్లీ నిన్ను ప్రార్థన చేస్తే మాకు అది వస్తుంది నీ దగ్గర లేకపోతే ఎందుకు వస్తుంది మాకు చెప్పు ఇప్పుడు మాకు హాయి లేదు మాకు హాయి ఇవ్వడానికి ఈ ప్రపంచంలో ఏముందో చెప్పండి హాయ్ హాయ్ తప్ప హాయ్ లేకనేది హాయ్ ఎంత బాగుందో చూడా హాయ్ అట్లొచ్చింది అది హాయ్ ఎవరన్నా కనపడు ఏది సార్ ఇక్కడ హాయి ఏది హాయి కాబట్టి ప్రపంచంలో ఎక్కడ హాయి లేదు ప్రపంచంలో లేని హాయి నీ దగ్గర ఉంది ఇంతకుముందు మా దగ్గర ఉంది ఇప్పుడు మా దగ్గర లేదు ఇది నీ దగ్గర ఉంది ఎందుకని మళ్ళీ నిన్ను ప్రార్థిస్తే మాకు ఉంది కాబట్టి మాకు వస్తుంది గనక మాది కాబట్టి మాకు వస్తా ఉంది మాది కాబట్టి మాకు వస్తుంది కనుక నువ్వు ఇస్తే వస్తుంది మాది నువ్వు ఇచ్చావంటే మాది నువ్వు తీసుకున్నావు ఏమి లాజిక కాబట్టి నిన్నేమంటున్నావో తెలుసా మేము ముద్దుగా తస్కరాణ పతయనమ్మా కాబట్టి దారి దోపిడి చేసేటువంటి వాడివి నువ్వు అంటే దీని అర్థమేంటో తెలుసా మాకు ఈరోజు సుఖం లేదు మాకు ఈరోజు శాంతి లేదు మాకు ఈరోజు హాయిలేదు మాకు ఈరోజు తృప్తి లేదు ఇవన్నీ ఈ ప్రపంచంలో ఎక్కడ వెతికినా ఈ ఎండమావుల్లో అది దొరికేటువంటి అవకాశం లేదు హే భగవాన్ నీ పాద పద్మాల దగ్గర నుంచి మాకు రావాలి అందుకని నిన్ను ఆ కోణంలో మేము అర్చిస్తూ ఉన్నాం నెక్స్ట్ నమో వంచతే పరివంచే స్థాయూనా పతయన్నమా పతయన స్థాయి ప్లీజ్ స్థాయువులు అంటే దొంగలే కాని ఇంటి దొంగలు ఎవరు పెడతారా ఇంటి దొంగలు పెట్టేది అదే కదా అరుద్ర స్థాయుం పతయన్నమా స్థాయువులు అంటే ఇంటి దొంగలు అని అర్థం ఆ రెండు ఉన్నాయి కానీ ఆ రెండింటి విశేషంగా కూడా వేసుకోవచ్చు మనం ఏది వంచతే పరివంచతే అనేది అడ్జక్టివ్స్ గా కూడా వేసుకోవచ్చు దీనికి స్థాయి కాబట్టి ఈ ఇంటి దొంగలు అనేటువంటి అంటే వంచతే అంటే వంచేవాడు మోసం చేసేవాడు ఎప్పుడు తెలుసా అప్పుడప్పుడు మోసం చేస్తే వంచన వంచతే పరివంచతే అప్పుడప్పుడు మోసం చేసేవాడు వంచెతే ఎప్పుడు మోసం చేస్తాను అనుకోండి వాడు పరివంచతే పరితహ ఆయన తృప్తిగా మోసం చేసిపోతాడు నెక్స్ట్ స్థాయి నమహ స్థాయుం పతయన్నమహ ఇంటి దొంగ అంటే ఇంటి దొంగ అంటే ఏంటి బయట నుంచి రాడు ఇంట్లోనే ఉంటాడు అంటే మనకు దగ్గరగా ఉంటాడు సమీపంగా ఉంటాడు కాబట్టి ఈ దొంగతనాలు చేసేవాళ్ళలో ఇప్పుడు ముగ్గురు దొరుకుతున్నారు మనకు ఒకడేమిటంటే అప్పుడప్పుడు వచ్చి మోసం చేసేసి పోయేవాడు లేదా మనం పోయి మోసపడి వచ్చేవాళ్ళు సరేనా సార్ మాకు సబ్బు కావాలి లేదు ఇంకోటి కావాలి ఇంకోటి కావాలని పోయినామనుకోండి వెంటనే చెప్తాం ఎవరేంటి ఏంటండి వాడి లోపలి ఇదిగో అయ్యారికి బాంబీ నేను గొట్ల ఉండి కావాలట అది అది ఉంది చూడదు నేను మన మా ఇంటికి ఎత్తుకుపోయిన అది లోపల ఉంది అది తీసుకోరా అంటే అది ఆరు నెలల క్రితం నిన్న వచ్చిన స్టాక్ ఇస్తావేమో అది అది అనపితే కష్టము కాబట్టి మా ఇంటికి తీసుకుపోయినా వచ్చినాడు అబ్బా ఆయన ఎంత మంచిది తీసుకుపోతున్నట్టు నాకు కూడా అట్లాంటి వంచతే తే ఇొక ఆయన అంటే అప్పుడప్పుడు ఇప్పుడు షాప్ పోతే ఆయన చేస్తాడు లేదంటే మనం ఎంత చేస్తాం తెలిసి మారంద పెట్టేసి వస్తాం మనం చేసేది వంచితే సరే అంత ఓహో అదే ఏది మీ ఇంటి దిశపోయిన బ్యాంబు నేనా ఆహా దీని విషయం మాకు శృతి మందిరం తెలిసిందిలే మాకు స్వామిజీ ఉండ అవన్నీ మా చెప్పాడులే సరే కానీ అని అన్నీ తీసుకుంటాడు కానీ డబ్బులు మాత్రం ఒంటరిగా ఉండేటప్పుడు ఇవ్వడు ఎక్కువ మంది వచ్చేస్తారు కదా కొనడానికి అప్పుడు ఇస్తాడు ఏమండి కొద్ది ఎక్కడికి పర్వాలేదండి మీరు మీరు లెక్క రిడు రుడు దాంట్లో మారంది ఉంది మారేటివన్నీ యాభై రూపాయలు మారింది వంద రూపాయలు పో ఇది ఇది మా ఇంటి అది మీలో ఇది వంచితే పరివంచితే ఏంటంటే కూడానే ఉంటూ మోసం చేస్తా ఇది పరివంచతే ఆయన అప్పుడప్పుడు మోసం చేసాయినా వంచితే ఎప్పుడు మోసం చేసా అయినా పరివంచతే ఇంకోటేంటంటే స్థాయినాం పత ఏ నమహ ఇంటి దొంగ ఇంటి దొంగ ఎక్కడికి పోతాడా ఇంట్లోనే ఉంటాడు కదా అందువల్ల మనకి ఇంట్లో దొంగతనం జరిగిందనుకోండి ఎవరి మీదనైనా సందేహపడతాం కానీ ఇంట్లో మీద పడం ఇది పెద్ద ప్రాబ్లం అంతా ఇక్కడ ఉండేది కాబట్టి మనలో ఏకమైపోతాడు ఇప్పుడు యథార్థం చెప్పాలంటే అది ఇళ్ళకి వర్తించదు ఇది బిజినెస్ లైన్ లో కార్పొరేట్ సెక్టర్ అక్కడ అంత కనపడుతుంది ఇది ఏంటో తెలుసా ఇద్దరు కలిసి వ్యాపారం రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ దాని పేరు రియల్ ఆ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ కొంప మునిగింతవరకు ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ అర్థం కల ఆయన ఈయన కలిసి కంబైన్ బిజినెస్ ఈయనకు తెలియకుండా ఆయన తెలియస్తుంటాడు ఆయనకు తెలియకుండా ఈయన తెలియస్తుంటాడు ఇది స్థాయి సరేనా ఇద్దరు సమంగా పంచుకోవాలి పంచుకోరు ఆయనది ఆయన తినేస్తుంటాడు ఈయనది ఈయన తినేస్తుంటాడు ఇటువంటిది అని అర్థం కాబట్టి ఇటువంటి వాళ్ళు కూడా మారదలుచుకుంటే పరమాత్మ ఆశ్రయిస్తే ఆయన కృప వాళ్ల మీద కూడా పడుతుంది వాళ్ళని రక్షిస్తాడు భక్తులైతే లేదా శిక్షిస్తాడు నెక్స్ట్ నమో నియ అరణ్యానం పత ఏ అది నిచేరవే చాలా బుద్ధి సూక్ష్మతో చాలా తెలివిగా దొంగలు చేసే ఎవరైతే దొంగతనం చేస్తూ ఉంటారో మోసగిస్తూ ఉంటారో వాళ్ళకి ప్రభు సరేనా అంటే చాలా తెలివిగా చేస్తాడు ఒక ఒకటి ఏదైనా వచ్చాడు మన ఇంట్లో కొనాలని కొనాల్సిందే మనం అందుకే తప్పదు ఇంకా అంతసేపు చెప్తాడు దాని గురించి ఒక వ్యాక్యూమ్ క్లీన సార్ ఈ వ్యాక్యూమ్ క్లీనర్ ఇది సామాన్యమైంది కాదు సార్ ఇది సార్ మీరు కావాలండి నేను చూపిస్తానంటాడు ఇప్పుడు వాడు పోయిన తర్వాత పని చేయదు వాడు చూపిస్తాడు ఏదో వాడు పోయిన తర్వాత మాత్రం పని చేయగలి చూడండి సార్ అస్సలు దుమ్ము అనేదే ఉండదు సార్ చూసినా దుమ్ము దురిపేస్తా సార్ ఇంకేడు ఉండదు వాడు పోయిన తర్వాత దుమ్ము దురిపినట్టే ఉండదు అర్థమైందా సార్ ఈరోజు న్నీ ఎట్లొస్తున్నాయో తెలుసా ఆరోగ్యాలు పోవడం ఎట్లా తెలుసా వ్యాధులు ఎట్లా పోతాయో తెలుసా ఇదంతా కూడా సార్ పొల్యూషన్ సార్ అసలు ఎందుకు సార్ మొన్న నేను పేపర్లో చదివాను సార్ మొన్నంటే ఎవరికైనా పేపర్ పేపర్లో చదివాను సార్ క్యాన్సర్ దీని వస్తుంది వీరికి వచ్చినట్టే ఉంటుంది ఇప్పుడు అది తీసుకోకపోతే వ్యాక్యూమ్ క్లీనర్ వచ్చినట్టే ఉంటుంది నాయన ఎట్లా చెప్పాను సార్ నేను వేరే వాళ్ళకి అమ్ముకునే వాళ్ళకైతే వేరుగా ఉంటుంది సార్ మీరు గృహస్థులు నేను ధనం కోసం కాదు సార్ ఎందుకంటే నేను శృతి మందిరంలో వింటాను సార్ ఇదొకటి మళ్ళీ నేను స్వామిజీ శిష్యుని సార్ నాకు కూడా పుణ్యం కావాలని కార్యం చేసుకుంటున్నాను సార్ నాకేమే దాని గురించి కాదు సార్ కాబట్టి ఇది ఇది మీకు కాబట్టి మూడు అంటాడు అది తొమ్మిది వందలు ఉంటుంది అర్థమవుతుందే ఇదో పెద్ద వ్యవహారం చాలా తెలివిగా చేసేటంటే దొంగతనం తమ ఆ తెలివి ఎక్కడిది బుద్ధిలో ఉండే ఆ జ్ఞానం ఎక్కడిది ఆయందే అర్థమైందే కాకపోతే వాడు అటు దాన్ని దుర్వినియోగం చేసుకుంటా ఉండాడు అర్థమైతుందే దీన్నే ఉపయోగించి భగవద్గీత మీద పోతే భగవద్గీత శ్లోకాల్లో ఉండే అద్భుతమైనటువంటి రహస్యాలు అర్థమవుతుంది ఈ బుద్ధికే ఈ బుద్ధి అటుపోయింది ఆ పని చేస్తుంది వివేకం ఒకటే కత్తి ఒకటే పండు కోసుకోవచ్చు ఏదైనా చేయొచ్చు కాబట్టి ఈ బుద్ధి ఆయనతే గనక సార్ నమస్కారం సార్ తెలివిగా దొంగతనాలు చేసేవాడు ప్రభు సార్ తమరు ఎందుకని తమరు జ్ఞానం వల్లనే వారు ఇలా చేయగలుగుతూ ఉంటారు కాబట్టి తెలివిగా తిరుగుతూ దొంగతనం చేసేటువంటి వాడు చేరవే చరిస్తూ పోతాడు రెండోది పరిచరాయ ఇంకా దొంగతనం చేయడానికి తిరుగుతూ ఉంటాడు అట్లా ఈ పార్టీల నుంచి ఆ పార్టీలో ఆ పార్టీ నుంచి ఈ పార్టీలో అంటే ఏదో ఒకటి చేయాలా ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడ కాబట్టి ఆ తిరిగేటువంటి వాడిలో ఉండే జ్ఞానం కూడా నువ్వే నీకు నమస్కారం నెక్స్ట్ అరణ్యానాం పత అడవి దొంగలకి ప్రభు అయినటువంటి నీకు నమస్కారం కాబట్టి పూర్వ రోజులు అడవి దొంగలు ఉన్నారు కదా అరణ్యాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎందుకని భయంకరమైనటువంటి అరణ్యాల్లో ఉంటారు అక్కడ ఎవరు ఎదుర్కోలేము వాళ్లే ఉంటారు వాళ్ళు దొంగతనాలు చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళకు కూడాను ఎందుకో తెలుసా అరణ్యాల్లో ఉండి దొంగతనం చేయడం తేలికైన పని కాదు ఇంటి దొంగలు పర్వాలేదు శుభ్రంగా మన ఇంటికి వస్తుంటారు అటు ఎత్తుకొని పోతుంటారు కానీ అక్కడ పులులుంటాయి సింహాలుంటాయి ఎన్నో భయంకరమైనటువంటి సర్పాలు ఉంటాయి వాటి మధ్యలో జీవించాలి అలా జీవించాలంటే ధైర్యం ఉండాలి ఆ ధైర్యం ధృతి క్షమ ఇవన్నీ ఎవరి లక్షణాలు భగవద్గీతకు వస్తే మళ్ళీ పరమాత్మ లక్షణాలు అయ్యా ఇవన్నీ వాళ్ళలో ఉంటున్నాయి కాబట్టి వాళ్ళకు కూడా నువ్వే ప్రభువు నెక్స్ట్ నమశ్రుకాభ్యో జిఘాగంసద్భ్యో ముష్ణ తాంపత ఏ నమ సృఖ అంటే బాధించేటువంటి యంత్రాలు ఈవెన్ ఇప్పుడు ఉండేటువంటి మన తుపాకులు ఇవన్నీ ఉన్నాయి ఏక ఫార్టీ సెవెన్ ఇవన్నీ కూడా సుఖ కిందకు వస్తాయి యంత్ర ఏది బాధించినా సరేనా ఆ రోజుల్లో ఉన్నాయనుకోండి వాళ్ళ దగ్గర ఖడ్గాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అది శృక శబ్దానికి అర్థం కాబట్టి యంత్రం అవి ధరించుండేటువంటి అంటే ఆయుధముల చేత ఏవైతే ఆయుధాలు ఉన్నాయో ఇతరులను బాధించడానికి ఆ ఆయుధాలను పట్టుకొని ప్లీజ్ ఆ ఆయుధాల చేత వాళ్ళు రక్షింపబడుతూ ఉండారే వాళ్ళకు ప్రభు నువ్వు ఎవరు ఆయుధాలతో రక్షింపబడేటువంటి వాళ్ళు అని అంటే ఎవరికైతే సెక్యూరిటీ ఉండరు వాళ్ళు ఆయుధాల చేత రక్షింపడుతాడు వాళ్ళకు కూడా నువ్వు ప్రభువే ఎందుకని ఆ రూపంలో ఉదాహరణకి ఇంద్రుడు ఉండాడు ఆయన చేతిలో వజ్రాయుధం ఉంది అది ఆయుధం సృక్ సృఖావిభ్యహ కాబట్టి ఇంద్రులను ఎవరైనా ఎదుర్కోలేరు ఎందుకు ఇంద్రుని ఎదుర్కోలేరంటే ఆయుధం ఉంది వజ్రాయుధం ఉంది ఆయుధం లేనప్పుడే మనిషి దగ్గరకు వస్తాడు అంత వజ్రాయుధం ఆయన దగ్గర ఉంది కనుక దాన్ని ఎదుర్కొనే శక్తి ఎవరికి లేదు కాబట్టి వజ్రం వజ్రేనా భిజ్యతే వజ్రాన్ని వజ్రంతో కట్ చేయాల్సిందే కానీ రెండోదండ కట్ చేసే అవకాశం లేదు కనుక ఇంద్రుని మీదకి వెళ్ళలేరు కాబట్టి దేవానాంపతి దేవతలందరిలో కూడా ప్రభువు ఇంద్రుడని చెప్పుకుంటున్నాం ఎందుకని వజ్రాయుధం కలిగినటువంటి వాడు కనుక కాబట్టి ఆయుధాలు ఉండేటువంటిది రక్షించుకోవడానికి కాబట్టి ఈ విధంగా ఆయుధాలు పెట్టుకొని వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటూ ఉండారే ఆయుధాల రూపంలో వాళ్ళ దగ్గర ఉండేటువంటి వాడివి కూడా నీవే గనక అలా రక్షించుకోవడానికి ఉపయోగపడేటువంటి వాళ్ళు గనక వాళ్ల రూపంలో శోభిస్తూ ఉండవు గనక నీకు నమస్కారం తరువాత జిగాగం సద్భ్యిగాగం సద్భ్యహ కొందరు ఆయుధాలు ఎట్లున్నాయంటే ఇప్పుడు ఇప్పుడు మనం చూసిన వాళ్ళు డిఫెన్స్ వాళ్ళ మీదకి ఎవరైనా వస్తే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ఆయుధాలు పట్టుకొని తిరుగుతున్నారు కొందరు అట్లా కాదు ఆయుధాలు ఎత్తుకుని పోయి ఇతరులను హింసించడానికి పోతూ ఉండారు అంటే ఉదాహరణకి ఇప్పుడు జంతువుల్ని నశింప చేయడానికి పోతూ ఉండాలనుకోండి జంతు హింస ఇది ప్రాణినాం నాం హంతుం ఇచ్చంతహ ఎవడైతే ప్రాణుల్ని చంపాలి అని అనుకుని పోతూ ఉన్నాడో ఇప్పుడు ధనుర్బాణాలు ధరించిపోతూ ఉంటారు వాళ్ళు అడవుల్లోకి పోతారు అక్కడికి వెళ్లిన తర్వాత పక్షుల్ని హింసిస్తారు అట్లాగా కొండేటువంటి జంతువులను చంపి ఆ మాంసాన్ని తీసుకుని వచ్చి భుజిస్తూ ఉంటారు ఇటువంటి వాళ్ళు ఆయుధాలు ధరించి ఉంటారు కానీ వాళ్ళు ఆయుధాలు ధరించడం వేరు వీళ్లు ఆయుధాలు ధరించడం వేరు వాళ్ళు ఆయుధాలు ధరించేది వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి వీళ్లు జంతువులను హింసించి ఆ ఇచ్చంత దానిమీద ఉండేటువంటి ఇష్టంతో వెళ్లి ఆ పని చేసుకుని వస్తూ ఉంటారు ఇట్లాంటి వాళ్ళు కొందరుంటారు ఇక మూడవ వాళ్ళు ముష్ణతాం పత ఎన్నమహ అంటే ఈ పొలాల్లో ధాన్యం దొంగలించేటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా ప్రభువు నువ్వే అంటే ఏంటి తెలుసా ఇంత దౌర్భాగ్య పనులు చేసేవాళ్ళు కూడా మేమిన్ని పాపాలు చేశాము ధాన్యాన్ని దొంగలించాము జంతువులంతా హింసించాము హత్యలు చేశాము ఆయుధాలు పట్టుకొని ఇక మేము మారము మా బ్రతుకులు ఇంతేను అని భయపడాల్సిన అవసరం లేదు అది జరిగిపోయింది నాయన ఎందుకంటే నీ హృదయంలో కూడా పరమాత్మ పరమేశ్వరుడు ఉండాడు నీకు తెలిసినా తెలియపోయినా పరమేశ్వరుడు ఉంటేనే నీకు శక్తి సర్వశక్తిమంతుడు ఆయనే ఆ శక్తితోనే నువ్వు హత్య చేయగలిగావు కానీ నీకు అది అంటుకుంటుంది కానీ ఆయనకు అంటుకోదు ఎందుకని నిన్ను ప్రేరేపించింది ఆయన కాదు నీ మనస్సు ఈ పాపాన్ని నువ్వు అనుభవించాలి ఇప్పుడు కనుక నీ మనసులో భగవంతుని మీదగా తిప్పుకొని నువ్వు గనక భక్తిని పెంచుకున్నట్లయితే ఒకవేళ గతంలో నువ్వు తప్పు చేసి ఉన్నా ఈ భక్తి వల్ల ఏదైతే నీకు అలౌకికమైనటువంటి ఫలితం వస్తూ సూక్ష్మ ఫలితం వస్తూ అదృష్ట ఫలం వస్తూ దానివల్ల ఇవన్నీ కూడా ప్రక్షాళనమైపోతాయి కాబట్టి చేసినటువంటి పాపాలన్నీ పోతాయి ఎందుకని నువ్వు పాపాలు చేసేటువంటి వాడు నేను రక్షించబడతాను అందువల్ల ఆయన పేరు పతిత పావన మై హరి పతితపావన ఏది తులసిదాస్ మన ఇద్దరికి ఉండే సంబంధం ఇది అంటాడు నేను పతితుడు కనుకొనే నువ్వు పతిత పావనుడివే హే పతిత పావన అంటే పతితుడు పతనమైపోయినటువంటి వాడిని ఉద్ధరించేటువంటి వాడివి నీకెందుకు వచ్చింది అసలు ఆ టైటిల్ పతిత పావనని నిన్ను ఎందుకు అంటున్నారు తెలుసో నువ్వు పావనుడివే కానీ నేను పతితుడిని నీకన్నా ముందున్నాను పతిత పావన కాబట్టి పతితులను ఉద్ధరించావు గనక నువ్వు పతిత పావనుడువయ్యావు ఇది మనకుండేటువంటి సంబంధం కాబట్టి నువ్వు ఎంత పతనవస్థకు వచ్చినా కూడాను దానిని మింగేసేటువంటి శక్తి కలిగినటువంటి కృపాసాగరుడు దయా సముద్రుడు పరమాత్మ గనక పరమేశ్వరుణ్ణి ఆశ్రయించాలి అది ప్రధానమైనటువంటి విషయం కాబట్టి ఈ ముష్ణాం పతయన్నమ ప్లీజ్ అంటే ధాన్యం ధాన్యం అంటే ఇదన్నీ ఇది ఉపలక్షణాలని అర్థం ఒకటి చెప్తే మీరంతా అర్థం చేసుకోబోవాల ఇది శాస్త్రం అంటే స్వామిజీ ధాన్యం సరే బాగుందనుకోండి మరి మా పక్కన పెద్ద మామిడి చెట్టు ఉన్నది బలై అది కూడా సార్ అది కూడా దీనికెందుకే వస్తుంది అంటే దాంట్లో ఉష్ణతం అన్నాడే ధాన్యం అన్నాడు ధాన్యం అనేది పండు కోసుకొని పోవచ్చా పూలు కూడా ఇవ్వకూడదు మనది కాని దాన్ని ఎప్పుడు ఆశించకూడదు అందుకని అపరిగ్రహం ఎందుకు వచ్చింది అది భగవద్గీతలో దాని గురించి ఇంత డిస్కషన్ ఇతరుల ఆశించకూడదు మనం అర్థమవుతుందా ఇప్పుడు ఇది శివమహిమన స్తోత్రం అద్భుతమైనటువంటి స్తోత్రం శివుడి మీద ఉండేటువంటి స్తోత్రాల్లో అంతగా మించింది లేదని చెప్పుకుంటారు శివమహిమన స్తోత్రం పుష్పదంతాచార్యులు రాసినటువంటిది అతను గంధర్వుడు పుష్పదంతుడు గంధర్వుడు చిత్రరథుడు అనేటువంటి గంధర్వుడు ఆ రోజుల్లో ఒక మనకు ఇక్కడ తమిళ దేశంలో జరిగింది ఇది ఒక రాజుగారు మహాభక్తుడు శివభక్తుడు ఆయన భక్తి ఎంతవరకు పోయిందంటే పరమేశ్వరుడే ఆయనకి దర్శనమిచ్చి నీకేం కావాలంటే నాకేం అవసరం లేదు ఈ ప్రపంచంలో ఉన్న పుష్ప మనకు దేశంలో ఉన్న పుష్పాలన్నిటితో నేను పూజ ఉన్నాను హే పరమశివ ఇక్కడ లేనివి చూడండి ఈ లోకంలో కానివి నీ కైలాసంలో ఉండేవి అద్భుతమైనటువంటి పుష్పాలు ఏవో వాటికి సంబంధించినటువంటి అది మొక్క సరే నారైనా సరే ఏదోది అది నువ్వు కనిపిస్తే ఇక్కడ వేసుకొని వాటితో నీకు పూజ చేయాలని ఉందని అన్నాడు చూడండి అది భగవంతుడి కోసమే భగవంతుడు అన్నాడు ఆల్ రైట్ నేను పంపిస్తానులే అన్నాడు అంటే ఎట్లా దానికి గార్డెన్ నువ్వు వద్దులే ఊరుకు నువ్వు వేస్తే పోతాయన్ని నీ గార్డెన్స్ పనికిరారు దీనికి సరేనా దానికి మందులు గిందు అన్ని అక్కడి నుంచి సరఫరా అది కూడా సూక్ష్మంగా ఉంటుంది అది సూక్ష్మ ఫలితం కదా కాబట్టి నేను ఎక్కడి నుంచి పంపిస్తానో ఎవరు వచ్చి తెలియదు నీకు రేపు మార్నింగ్కి ఉంటుంది ఆ తర్వాత నువ్వు మళ్ళీ నీడు గీడు పోయి అమృతం పోస్తాను అదంతా కూడా అక్కడి నుంచి సూక్ష్మంగా వచ్చింటే నీకు పూలు వస్తూ ఉంటాయి చేసుకుంటా పోతున్నాడు నేను ఈ చిత్రనదు గంధర్వుడు పోతు పోతు ఆకాశయానంలో దీన్ని చూశాడు ఇవి అక్కడెక్కడ చూసినట్టు జ్ఞాపకం అమరావతిలో చూశానే నేను ఇంద్రుడికి దగ్గరగా ఒకటే ఒక చెట్టు ఉంది ఇంకెక్కడా ప్రపంచంలో లేదు నేను ఎప్పుడు ఆకాశయానంలో ఉండేవాడిని అది ఇక్కడికి ఎట్లా వచ్చింది అని అనుకుని వీడు చూచాడు వాడు అన్నాడు అంతే ఇంకా వాసనకి వాడు ఊరి నాయను ఎంత బాగుండా ఇవి అని వీడు ఏం చేసేవాడు అంటే రోజు అక్కడి నుంచి వచ్చేవాడు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి ఈ చూడండి అక్కడి నుంచి వచ్చి రోజు ఫ్లవర్స్ అన్ని గోసేసాడు ఎవరైనా ఎంతకాలం మేల్కొని ఉంటాడు పనిడా ఏదో టైంలో పడుకుంటారు కదా అందరు వీడు సూక్ష్మ రూపంతో వస్తాడు లోపలి నుంచి అందరినీ చూస్తాడు అందరు నిద్రపోతున్నారు శుభ్రంగా అన్నీ కోసేసుకొని పోయేవాడు పాప ఈ రాజుగారికి అర్థమయ్యేది కాదు ఏంటిది ఎవరిది ఎవరిని పెట్టినా ఎవరు పట్టుకోలేకపోతాడు సూక్ష్మ రూపంలో వస్తాడు కోసుకొని పోతాడు ఎవరికి అర్థం కాదు ఈయన మహాభక్తుడు అప్పుడు ఏం చేశాడంటే అయ్యో పరమేశ్వరుడు నాకు అనుగ్రహించిన ఆ పుష్పాలతో నేను పూజ చేయలేకపోతున్నానే అనే బాధతో ఒకరోజు ఏం చేశాడంటే ఎవ్వరికి చెప్పకుండా పరమాత్మకి పరమేశ్వరుడికి పూజ చేసిన తర్వాత అవన్నీ కూడా వాడిపోతాయి చూసారా పువ్వులు వాటిని నిర్మాల్యం అంటారు అది తీసుకొని ఈ చెట్టుకి చుట్టూ చల్లేసాడు దాన్ని మొత్తం పూజ చేసిన తర్వాత నిర్మాల్యం తీసుకొచ్చి చుట్టూ చల్లాడు ఇప్పుడు వాడొచ్చాడు వాడొచ్చి దీన్ని దాటాడు ఈ పుష్పాలని వాడిపోయినటువంటి పుష్పాలని దాటాడు నిర్మాల్యం దాటాడు ఎప్పుడైతే నిర్మాల్యం దాటాడో ఆ సూక్ష్మ రూపంతో రావడం పోవడం అన్నీ పోయినాయి అందుకని ఎప్పుడు కూడా మన వాళ్ళు అంటుంటారు అది నిర్మాల్యం అది అది పరమాత్మను పూజించినటువంటి పువ్వులతో తాకబాకంటారు అని ఆయన మనకిప్పుడు మన గణపతికి పూజ చేస్తాం ఏదో అని పోయి బుద్ధుడు దగ్గర వేసేసి వచ్చేస్తాం ఆయన ఏమైనా పర్వాలేదు అర్థమవుతుందే దీన్ని తీసుకెళ్లి నీళ్ళల్లో కలిపేసి రండి ఆయన వెళ్ళి నదుల్లో కలపండి ఇదే కారణం దాన్ని తొక్కకూడదు దాన్ని దాటకూడదు ఎందుకంటే పరమాత్మని ఎప్పుడైతే అవి అర్చించాయో పరమ పవిత్రమైనటువంటివి అంత పరమ పవిత్రమైనటువంటి పుష్పాలని మనం దాటకూడదు తొక్కకూడదు వీడు ఎప్పుడైతే దాటేశాడో వాడి శక్తులు పోయినాయి ఆ సూక్ష్మరూపం అంతా పోయింది మళ్లీ కనపడిపోయాడు మళ్ళీ రమణారెడ్డి ఆయన పోయినాడు పాటుకున్నారు ఎవరైనా రాజుగారి దగ్గర తీసుకువచ్చాడు వేసేమన్నాడు లోపల లోపలేశారు బాధించారు జైల్లో వేశారు అప్పుడు బాధపడతాడు ఏ పరమశివ నేను ఎంత పొరపాటు చేశాను అని ఆ బాధతో ఈ శివ మహిమన స్తోత్రం చేశాడు అద్భుతమైన స్తోత్రం అది ఇంకా మీకు కొన్ని నెలల్లో అది వస్తుంది ఉపన్యాసాలు కాదు పుస్తకం వస్తుంది ఎందుకంటే మొన్ననే దాన్ని రేపర్ కూడా ప్రింట్ అయిపోయింది అది ఈ నెలలో రాస రాసి నేను టైం లేదు రేపర్ కూడా ప్రింట్ అయింది పైన అట్టంతా కూడా ప్రింట్ అయిపోయి రెడీగా ఉంది అది కొంత ఒక ఐదారు శ్లోకాలు కూడా రాసి ఇచ్చాను సో ఒక రెండు నెలల్లో మీకు శివ మహిమన స్తోత్రం వస్తుంది అద్భుతమైనటువంటి స్తోత్రం దానికి మించిందే లేదని చెప్పుకుంటాను ఎందుకని అంటే ఆ పుష్పాలు దొంగలించి అంతటి కూడాను చిత్రరథుడు గంధర్వుడు ఆ తరువాత పరమేశ్వరుని ప్రార్థించిన తర్వాత వాడు చేసిందేమో పాపం మీకు చిత్రరథుడు చేసింది పాపం ఇతరులది అపహరించకూడదు అది చోరత్వం అది దాంతోపాటుగా నిర్మాల్యాన్ని దాటడం అనేటువంటిది ఈ రెండింటి వల్ల ఏర్పడినటువంటి పాపం మళ్లీ తను పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేశాడు చూచారా అప్పుడు పరమేశ్వరుడు దర్శనమిచ్చి అనుగ్రహిస్తాడు అనుగ్రహించినప్పుడు ఈ శివమహిమ స్తోత్రం వచ్చింది అక్కడి నుంచి పుష్పదంతుడు అనేటువంటి పేరు ఆయన పుష్పదంతాచార్య సరేనా అసలు పుష్పదంతేశ్వర లింగం కూడా ఒకటి ఉంది కాశీకి దగ్గరలో ఒక శివాలయం ఉంది పుష్పదంతేశ్వరాలయము ఈ ఈ వ్యక్తి వల్లనే ఆ ఈశ్వరుడికి ఆ పేరు వచ్చింది అర్థమవుతుంది కాబట్టి ఏ పాపం చేసినా కూడాను అది మనం కడిగేసుకోవాలి అంటే స్వామిజీ రోజొక్కొక్కటి ఒక్కొక్కటి చేసి రోజొక్కొక్కటి ఒక్కటి కడుక్క అది ఆదివారం అది ఆదివారం సార్ నేను మాట్లాడేది సోమవారం విషయం ఎందుకంటే సోమేశ్వరుడు నేను సోమేశ్వరుడు విషయం మాట్లాడుతున్నాను సార్ ఆదివారం విషయం కాదు కనుక ఒక్కసారి చేసిన తర్వాత తప్పు తెలుసుకుని భగవద్ మీదకి వెళ్లిన తర్వాత అపిచేత్సు దురాచారా భజతే మామనయక్ సాధురేవ సమంతవ్య దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ నమోసి ప్రకృంతాం పత ఏ నమీ ఇంకా దొంగలు అంటే డే టైం ఎవరైతే దొంగతనం చేస్తాడో ఇది నమో సిమద్భ్యో అన్నో నమో సిమద్భ్యహ నమో సిమద్భ్యసమద్భ్య అదే సిమ కాదు అసిమ అక్కడుంది కదా అకారం ఉంది అసిమద్భ్యహ అంటే ఎవరైతే ఖడ్గాలు ధరించి డే టైమ్ తిరుగుతూ ఉంటారో దారిలో వాళ్ళని దారి దోపిడి చేస్తూ తీసుకుంటూ ఉంటారో వీళ్ళంతా కూడాను దొంగలు అటువంటి వాళ్లకి నాయకుడు ఒకటి ఇది స్థేన తస్కర ఇవన్నీ కూడాను డే టైం చేసేటువంటి వాళ్ళు తర్వాత నక్తం చరద్వ్యహ అనేది రాత్రుల పూట చేసేటువంటి వాళ్ళు కాబట్టి ఇటువంటి వాళ్ళని కూడాను చక్కదిద్దేవాడు ఈ విధమైనటువంటి చౌరత్వాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు కనుక భగవంతుడి వైపుకి మళ్లీనట్లయితే వాళ్ళని సరిచేసేటువంటి వాడు చక్కదిద్దేటువంటి వాడు ఇప్పుడు బస్సులు వస్తుంటాయి బస్సులు నాపేసి దొంగతనం చేస్తారు ఆటోలు వస్తూ ఉంటాయి ఆటోలు దొంగతనం చేస్తారు వీళ్ళందరూ కూడా దీనికి వస్తారు సరేనా ఇటువంటి వాళ్ళని శిక్షిస్తాడు అలా గతంలో చేసున్నా సరే ఇప్పుడు మనసు మార్చుకుని కనుక పరమాత్మను ఆశ్రయిస్తే వాళ్ళని ఆయన రక్షిస్తాడు అంటే చక్కదిద్దుతాడు అర్థం నక్తం చరద్ అంటే నక్తం చరంతహ రాత్రిపూట సంచరిస్తూ ఉండేటువంటి వాళ్ళు కొందరు డే టైం మోసం చేసేటువంటి వాళ్ళు కొందరుంటారు రాత్రుల పూట మోసం చేసే వాళ్ళు మరికొందరుంటారు ప్రకృందానా వీళ్ళు ఇంకా ఘోరం ఎందుకంటే వాళ్ళు దొంగతనం చేస్తారు కానీ దాని గనక ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉంటే వాళ్ళని చంపైనా చేస్తారు అది ప్రకృందానాం అంటే హత్యవా వాళ్ళు హత్య చేసైనా సరే ఈ పని చేస్తారు గనక అపహరంత వాళ్ళు అపహరించేది హత్యవ ఏ విధంగా హత్య చేసైనా సరే వాళ్ళను వధించైనా సరే చేస్తారు గనక అటువంటి వాళ్ళని కూడాను అంత పాపం చేసిన చూడండి ఇది అంటే ఏంటంటే పాపాల్లో ఉండేటువంటి గ్రేట్స్ ఇవన్నీ ఇన్ని రకాలైన పాపాలు చేసిన వాళ్లు కూడాను ఏ విధంగా దీని నుంచి విముక్తిని పొందే అవకాశం లేదు వీళ్ళని విముక్తి చేసే అవకాశం లేదు పరమాత్మ దగ్గరకు వస్తేనే ఆ భక్తి వల్లనే ఇదంతా ప్రక్షాళన అయిపోయి మళ్లీ అవకాశం ఉంది అది ఇదర్థం నమ ఉష్ణీషిణే గిరిచరాయ కులుంచానాం పతీషిణే పొరపు రోజుల్లో ఉష్ణీషిణే అంటే తలపాగా చుట్టుకొని తిరిగేటువంటి దొంగలు తలపాగా చుట్టుకొని తిరిగే దొంగలు అని అర్థం అంటే ఇప్పుడు మనం ఎట్లా అర్థం చేసుకోవాలి దాన్ని అప్పుడు తలపాక దుట్టుకొని టోపీలు పెట్టుకు పైన టోపీలు పెట్టుకొని ఉండేటువంటి వాడు టోపీతో కాకి టోపీతో కాకి టోపీలు కద్దర టోపీలు ఎర్ర టోపీలు పచ్చ టోపీలు రంగు ఏ పైన టోపీ అర్థమైందా ఈ విధంగా టోపీలు పెట్టుకునే దొంగలకి పత ఏ నమహ అబట్టి టోపీలు పెట్టుకుని అందరికి టోపీలు పెట్టేటువంటి ఆ దొంగలు కూడా ఎన్ను గనక ఇక చాలు ఆయన పెట్టింది చాలు తర్వాత ఎట్లుంటాయో మన బ్రతుకులు ఎందుకు వచ్చిన బాధ పరమేశ్వరిని ఆశ్రయించి ఇంక శృతి మందిరంలో కూర్చుంటాం అనుకున్నారనుకో వాళ్ళని ఉద్ధరిస్తాడు అదేడా గిరిచరాయ గిరిచరాయ కొండల మీద తిరుగుతూ ఉండేటువంటి కొందరు దొంగలు కులం చానా పత ఎన్నమహ కుమ్ భూమి కుం భూమి గృహక్షేత్రాది రూపం లుంచాతి లుంచంతి కులంచాహ కాబట్టి భూమి ఇటువంటి వాటిని దొంగలించేటువంటి వాళ్ళు చూడండి ల్యాండ్ గ్రాబర్స్ అంతా ఉండదు ఇంట్లో అట్లాగే ఇళ్ళు ఒక ఇంట్లో జారుతాడు తర్వాత లేబడు చెప్తాడు లేవుడు ఇళ్ళు లేమో అద్దెకి తీసుకుంటాడు మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు లేస్తాను అంటాడు మనం లేవమంటాడు లేవుడు ఎందుకండి నువ్వు కోర్టుకోండి సార్ కోర్టు ఈ మాట అప్పుడు చెప్పు ఇస్తాడా ఏమయ్యా ఇది తప్పు కదా నువ్వు ఇట్లా ఖాళీ చేయకపోతే ఎట్లా ఏం తప్పు నాకేం బాధ ఉంటే నా మనవడికి బాధ ఉంటుంది అదేంది మనవడేంటి మళ్ళీ అంతే మన ఇద్దరికి సంబంధించిన వ్యవహారం కాదు సుఖపడినా దుఃఖపడినా మన మనవాళ్లే నీ మనవడో నా మనవడు ఎందుకని కోర్టు పోమ్మన్నాను కదా కోర్టు పోతే వాడులే వాడు వచ్చేటప్పటికి అది డిసైడ్ అయితే కోర్టు పోతే ఎప్పుడు డెసిషన్ వచ్చేది జడ్జిమెంట్ నీ టైంలో నా టైంలో రాదు నీ తెలియదేమో మీ కొడుకు టైంలో మా కొడుకు టైంలో రాదు నీకు తెలియదేమో ఇది నాది కనుక నేను అర్జిత పిత్తలర్జితం వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఏదైనా కూర్చున్నది కాబట్టి ఈయన మనవడికి సంబంధించింది దాని మీద వ్యాధ్యం చేయాల్సిన వాడు ఎవరు ఆయన మనవడు సో మీ మనవడికి కనుక వచ్చిందే వీళ్లు మా మనవుడు బాధపడతాడు మా మనవడికి కనుక మీ మనవడు బాధపడతాడు నీకో నాకు సంబంధించింది కాదు కోర్టు ఆ ఇది వీళ్లు కులుంచానాం పత ఎన్నమా సరేనా కాబట్టి ఇతరుల యొక్క ఆస్తిపాస్తులను అపహరించేటువంటి వాళ్ళు గృహాలను అపహరించేటువంటి వాళ్ళు భూమి గృహ రూపం ఇవన్నీ కూడా ఎవరైతే అపహరిస్తూ వాళ్ళు ఇప్పుడు సైకిల్ ఎత్తుకొని పోయేవాళ్ళు స్కూటర్లు ఎత్తుకొని పోయేవాళ్ళు కార్లు ఎత్తుకొని పోయేవాళ్ళు సరేనా బిందులు ఎత్తుకోరు అసలు ఎత్తుకో పోయేవాళ్ళు మంది చెత్త దిబ్బలో ఉంది అది ఎత్తుకొని పోతు పేడా గేడాది అవి ఎత్తుకొని పోరు ఇవి అర్థమవుతుందే వాళ్ళంతా కులం చెనాం కిందకి వస్తారు నెక్స్ట్ నమ్మ ఇషు మధ్యో నమ అబ్బో ఇక్కడి నుంచి మారింది చూసుకోండి బాగా ఎప్పుడైతే ఎనిమిదవ యజస్ వచ్చిందో ఒకటి నుంచి ఎనిమిది వరకు పత ఏ నమహ పత ఏ నమహ పత ఏ నమహ పత ఏ ఇక్కడ నుంచి ఒక్కసారి చేంజ్ చేయించోండి ఇక్కడి నుంచి ఏమొస్తుంది ఓ నమ ఓ నమ ఓ నమహ వహ అని అంటూ ఉంది కాబట్టి వహ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది ధన్వాభ్య వహ నమహ వహ నీకు నమహ నమస్కారం నీకు ఇంతవరకు ఎవరి రూపంలో అయితే ఉన్నావో ఆ దొంగలందరి రూపంలో కూడా ఉన్నవాడివి నీవే దేవతల రూపంలో ఉన్నవాడివి నీవే బాధించే వాళ్ళ రూపంలో ఉన్నవాడివి నీవే ఆ రూపంలో ఉన్నావే అటువంటి నీకు నమస్కరిస్తూ వచ్చాం ఇప్పుడు డైరెక్ట్ నీకే ఇక్కడి నుంచి ఇది భగవంతుని యొక్క ఈశ్వరత్వం పరమేశ్వరత్వం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా అవి లేవు చూడండి ఉందో నమ ఈసుమద్భ్యహ చూచారా ధన్వా కాబట్టి బాణాలు ధనుర్బాణాలు ధరించి ఉండేటువంటి వాళ్ళు ఎవరో ఆ రూపములో శోభించు రుద్రడికి నమస్కారం కాబట్టి అయ్యా ఇషుమద్భ్యహ అట్లాగే ధన్వానిభ్యహనువును ధరించి ఉండేటువంటి వాడివి అటువంటి నీకు నమస్కారం అంటే ఇది భగవంతుని యొక్క సర్వాత్మత్వం ఇక్కడ టాపిక్ చేంజ్ అయిపోయింది సరేనా కాబట్టి నీకు నమస్కరిస్తూ ఏ విధంగా ఇదిగో నీ స్వరూపాన్ని డైరెక్ట్గా వస్తున్నా నేను ఇంకొకరిలో చూసి నమస్కరించే ఇంకొకరిలో చూసి నమస్కరిస్తే మనకు ఎన్నో కనపడతాయి ఇప్పుడు విగ్రహారాధన కూడా అదిగే వచ్చింది ఇప్పుడు విగ్రహమే భగవంతుడు అయినప్పుడు ప్రాణం ఉండే మనిషి భగవంతుడు కాడా కాడా ఇప్పుడు ఒక విగ్రహాన్ని పెట్టి మనం అభిషేకం చేస్తున్నాం అనుకో దాని బదులు మన చిన్న కుర్రని కూర్చొని పెట్టేసి చెట్టు తీసేసి వాడికి అభిషేకం చేయొచ్చు కదా చెప్పండి మన అబ్బాయినివ్వండి ఇది కూర్చొని పెట్టే పోయి చెడ్డే అనుకోండి కూర్చొని పెట్టి వాడికి అభిషేకం ప్రాబ్లం విగ్రహం అయితే మనకు ధ్యానం నిలస్తుంది వీడితే అయితే నిలదు ఎందుకంటే అభిషేకం చేయగానే వాడు వెంటనే మన భక్తి దెబ్బతింటుంది చే తర్వాత పెడతాను కదా విగ్రహం అయితే ఈ ప్రాబ్లమే లేదు అంటే ఎందుకు తెలుసా అహం స్వరు అహం అనేది అక్కడ కనపడదు అహం భావన కనపడదు అహం భావన తోట నువ్వు ఎప్పుడు కూడాను ధ్యానం చేయలేవు అర్థం అవుతుంది అందుకని ఇప్పుడు చెట్టుకు పూజ చేసాం అదేం బాధలేదు హాయిగా ఉంటుంది మనకు ఒక విగ్రహాన్ని పూజ చేసాం హాయిగా ఉంటుంది మళ్ళీ మనము ఆయన్ని పంపించినంత వరకు అట్లా ఉంటుంది విగ్రహంలో హాయిగా చేసుకోవచ్చు నువ్వు వీడి మధ్య గోకుతాడు ఎట్లా ప్రాబ్లం అందువల్ల భగవంతుని డైరెక్ట్గా అయ్యా వాళ్ళు నీవే గనక వాళ్ల రూపంలో నేను చూచాను ఇప్పుడు డైరెక్ట్గా నిన్నే నేను పెడతాను అంటే సహమానాయ వహ ఫస్ట్ మంత్రంలో చూచామే సహమానాయ ఆయన ఇప్పుడు ఇక్కడ సరేనా కాబట్టి ధనుర్బాణాలు ధరించినటువంటి నీకు నమస్కారం నమ ఆతన్ వాణేభ్య ప్రతి దా నేభ్య ఇదిగో ఇక్కడి నుంచి ఉండే వరుసగా చాలా ఉన్నాయి మంత్రం అంటారు మీరు కాదు ఇప్పుడు రెండు నిమిషాలు అయిపోతాయి అన్నీ ఎందుకంటే ఇక్కడి నుంచి ఒక్కసారి మన యొక్క పాపాలు ఏవైతే ఉన్నాయో మనం చేసినటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ భయంకరమైనటువంటి ఫలితాలు వస్తూ అనేటువంటి భయం ఉందో చూచారా ఈ భయాన్ని పోగొట్టుకోవడానికి పరమేశ్వరుని మనం ఆశ్రయించడం కాబట్టి ఆతన్వాని భయ ధనుసుని ఎవడైతే సంధిస్తూ ఉండడో అతడు ఆతన్వానుడు ఆతన్వానహ ఆతన్వానుడు అంటే ఏంటంటే ధనుసును సంధించేవాడు సంధించడం అంటే ఇంతకుముందు చెప్పాను కదా మీకు దాన్ని వంచి కట్టేటువంటి వాడు ఆ రూపంలో ఉండేటువంటి నీకు నమస్కారం ఆ తరువాత బాణాన్ని తీసుకొని దానికి ఆ ధనుసు కట్టేసిన తర్వాత ధనుసుకు బాణాన్ని పెట్టి ఎక్కువ పెడుతుంది దాని లాగబోతున్నాడే శరప్రయోగం చేసేవాడు వాడికి కూడా నమస్కారం వీడిని ప్రతి అంటారు ప్రతి అది आतवाने्य आतवा अंे धन नेक्ेवा